ఉన్నాయే కోరకున్నవాడు ఇలా జాగ్రత్తగా ఆ గమనించమని ఈ శ్లోకం చెప్తాను వెరీ వెరీ అచ్యుత బాహ్యము అందమనే భేదమే లేనటువంటి గుర్తింప లేనటువంటి వారు సర్వము సమము అసమము అంటే పూర్ణము అపూర్ణము అనేటటువంటి గుర్తింపు లేనివారు మరి ఇప్పుడు సర్వమని చెప్దామా శూన్యమని చెప్దామా ఏమని చెప్దాం చెప్పడానికి గుర్తింపు లేనివారు ఆ ఎరుకలేనివారు మరి సిద్ధుడని చెప్దామా సాధకుడని చెప్దామా ఇద్దరూ లేనివారు ఇలా తెలిసి విడవాలను ఇలా తెలిసి విడిస్తే ఎరుక తెలియడం వరకే జరిగింది అనుకోండి జ్ఞానం అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి తెలిసి విడిస్తే పెరుగు ఈ తేడాన్ని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఈ శ్లోకాన్ని చెప్తుంది చదువు ఆకాశవత్ అహం సర్వం బహిరంతర్గత ఆకాశవత్ మళ్ళా ఆకాశవత్ పరిగట్టకు పరిగటకు ఆకాశవత్ అహం సర్వం చూడండి ఇక్కడ అమర్లో ఉన్న అహం నేను నేను ఎటువంటిదట ఆకాశము వంటిదట అందువల్ల అది సర్వానికి అవకాశం ఇస్తుంది నేను ఈ సర్వానికి అవకాశం ఇవ్వడం వలన ఈ సర్వము తోస్తూ సర్వము వ్యవహరిస్తూ సర్వము లయమైపోతుంది ఇందులో లయమైపోతున్నాయి ఏది అవకాశం ఇచ్చిందో దాంట్లోనే లయమైపోతుంది ఏది ఆధారంగా ఉందో దాంట్లోనే లయమైపోతుంది మరి ఇప్పుడు నేనుని ఈ ఆకాశవత్గా గుర్తించాను నేను ఆకాశవత్గా గుర్తించడం వచ్చిన వాడికే కదా స్వరూప జ్ఞాన సిద్ధి లభించింది నేనుని ఆకాశవతగా గుర్తించిన వాడికి కదా ప్రత్యేక ఆత్మస్వరూపం తెలియబడి నేను ఆకాశవత్గా గుర్తించిన వాడికి కదా కూటస్థ స్వరూపం తెలియబడి నేను ఆకాశవతికి అవతల తెలుసుకున్న వాడికి కదా బ్రహ్మము తెలియబడి ఆత్మ బ్రహ్మము అన్నవి ఆకాశానికి అవతల కదా ఏమని ఆత్మ నుండి ఏక ఆకాశం ఉదయించింది ఎలా వచ్చిందరిణామం అంటే ఉందే ఆత్మ వచ్చింది ఆత్మలో నుంచి ఏకం ఆకాశం ఉదయించింది ఏకం ఆకాశము నుంచి అనేకాలుగా కలిగిన పంచభూతములు ఆయు అనేకమనేటటువంటి లక్షణం ఏకంగా ఉన్న ఆకాశంలో నుంచి ఉత్పన్నమైంది సరేనండి ఏకంగా ఉన్న ఆకాశంలో అనేకంగా ఉన్న పంచభూతాదులు సావజంగమ సృష్టి అంతా మాకు అర్థమైంది కానీ ఏకంగా ఉన్న ఆకాశంలో ఇవన్నీ ఎలా వచ్చినాయి అన్న ప్రశ్న కంటే ఏకంగా ఉన్న ఆకాశం కంటే ముందున్న ఆత్మలో అసలు ఆకాశం ఎలా తోచింది ఆత్మలో ఈ నేనన్న ఆకాశం తోచబట్టి కదా ఈ గొడవ వచ్చింది కాబట్టి ఆత్మలో నేనన్న ఆకాశాన్ని గనక తొలగించేస్తే తీసేరిస్తే లేకుండా చేస్తే రహితపరిస్తే అప్పుడు నేనున్నవాడినా లేని వాడినా ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరికి కలిగింది జీవుడికి కలిగి ఇది నేనెవరన్న ప్రశ్న ఇక్కడ దాకా రావాలి నేనెవరన్న ప్రశ్నకి సమాధానం అసలు ఈ ప్రశ్న ఎక్కడ పుడుతుందో తెలియదు మామూలుగా అందరూ ఏదో పుస్తకాలు చదువుకోలేదు విచారణ చేసేటప్పుడు లేదో నేనెవరని చెయ్యి తిప్పేటప్పుడు నువ్వు కాలు తిప్పేటప్పుడు కూడా నేనెవరంటాడు కానీ ప్రయోజనం కానీ అసలు ఈ ప్రశ్న ఎక్కడ పుడుతుందట ఆత్మ ఆకాశం నుంచి ఆకాశం వచ్చిందని పెద్దలు చెప్పారు కదా నాకు అట్లా తోస్తోందా నేను అక్కడ దాకా వెళ్ళాను ఆ నిర్ణయం దాకా వెళితే అంటే అలా ఆకాశవతగా ఉండటం వస్తే అప్పుడు ఈ ఆకాశం ఎలా ఏ ఆధారంతో ఉంది ఎవరు ఏర్పరిచారు ఏ నిర్ణయంతో ఉంది ఈ మిగిలిన వాళ్ళన్నిటికైతే ఆశ్రయాన్ని కల్పించగలిగేటటువంటి శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది మిగిలిన నాలుగు భూతాలు ఆకాశంతో పంచీకరించబడేటటువంటి బలం ఆకాశానికి స్వయంగా ఉందా ఆకాశానికి ఎవరైనా ఇచ్చారా ఇది ఆకాశాన్ని దాటితే గాని తెలియదు అందుకే ఈ లయస్థానాన్ని గుర్తిరగాలని చెప్పడం ఉద్దేశమే ఈ లయస్థానం మీద కనుక పట్టు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది